ఏమిటి నా బర్త్డే గిఫ్ట్గా ఈ బ్యాగ్ కొన్నారా ఈ భోషాణం అంత బ్యాగ్ ఇప్పుడు నేనేం చేసుకోవాలట నాకు అన్నింటికి వీలుగా ఉంటుందని కొన్నారా నేను మొయ్యాలే కానీ బ్యాగ్ ఏం కర్మా బస్తాయే కొనిస్తారు మీరు మన పెళ్ళైన కొత్తల్లో నా పుట్టినరోజుకి మీరు నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చారు ఆ రోజుల్లో మీరు ఇచ్చిన ఆ బ్యాగును చూసుకుని ఎంతో మురిసిపోయాను అందులో నా అలంకార వస్తువులు పెట్టుకోవాలని చెప్పారు వెంటనే నా పౌడరు తిలకము కొత్త జబురు మాలు అవన్నీ తీసి అందులో పెట్టుకున్నాను ఆ రోజు సాయంత్రం నన్ను మీరు సినిమా కూడా తీసుకెళ్లారు అప్పుడు మీరు రిక్షా మాట్లాడుతూ ఉంటే నేను నడిచి వెళ్దాము అన్నాను గుర్తుందా మీకు మెత్తగా అందంగా ఉన్న ఆ బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ నా అందం అంతా రెట్టింపు అయిందనుకున్నాను ఈ బ్యాగు నా సొంతం అని అందులో నా వస్తులన్ని దాచుకోవచ్చని ఎంతో ఆనందపడ్డాను కానీ ఈ అమెరికా వచ్చాక తెలిసింది హ్యాండ్ బ్యాగు ఆడవాళ్ళ అలంకారానికి గుర్తు కాదని అది వాళ్ళ బాధ్యతలకు గుర్తు అని బయటికి అందరి అవసరాలు తీరుస్తూ ఉండాలి కాబట్టి ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ చాలా అవసరమని అనుభవం మీద తెలుసుకున్నాను వచ్చిన పౌడరు లిప్స్టిక్ పెర్ఫ్యూము ఇవన్నీ దాన్ని ఒళ్ళో నా బ్యాగు ఖాళీగా ఉందని తెలుసుకుని మీరు నెమ్మదిగా టోల్ టికెట్లు టోల్ బూత్ దగ్గర పే చేయడానికి తెచ్చిన చిల్లర డబ్బులు టోకెన్లు మేము యాప్ల కట్ట ఇవన్నీ ఇచ్చి బ్యాగులో పెట్టుకోమనేవారు అప్పుడప్పుడు మీ సిగరెట్లు కూడా నా బ్యాగ్లోనే పెట్టేవారు తర్వాత పిల్లలు వచ్చారు వాళ్ళు పసివాళ్లగా ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగుతో పాటు డైబర్ బ్యాగు సరే తర్వాత పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు కార్యక్రమ క్షణం దగ్గర నుంచి అరవై దేర్ యాట్ అంటూ అడిగే వాళ్లను శాంతపరచడానికి బ్యాగులు కుక్కీలు క్యాండీలు చాక్లెట్లు చూయిమ్ గములు ఇవన్నీ పెట్టుకు తిరిగేదాన్ని పిల్లలు కాస్త పెద్దవాళ్ళు వాళ్ళని మనతో పార్టీలకి తీసుకెళ్ళడానికి నాకు నిజంగా గగనం అయ్యేది డూ వీ హ్యావ్ టు కమ్ అంటూ నన్ను ఉద్ధరిస్తున్నట్టుగా పార్టీకి బయలుదేరేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా వాళ్ళ బుక్సు వాళ్ళ టేపులు వాళ్ళ బాల్సు పజిల్సు ఇవన్నీ నా బ్యాగులో కుక్కి మరీ కారెక్కేవాళ్ళు ఏమన్నా అంటే వీ నీడ్ దెమ్ అనేవారు వాళ్ళ వస్తువులతో నా బ్యాగు ఎప్పుడు మా ఊళ్ళో నాదస్వరం ఉదయం మస్తాన్ మొహంలా ఉండేది నా బ్యాగు అని పేరుకే కానీ దాని పిల్లల వస్తువులే ఉండేవి తెగిపోయిన టేపులు మెల్ట్ అయిన చాక్లెట్లు ఎండిపోయిన చూయింగంలు ముక్కులు విరిగిపోయిన పెన్సిళ్ళు రాయను పెన్నులు ఇలా ఎన్నో ఇంట్లో ఎవరికి ఏ వస్తువు కనబడకపోయినా వెంటనే చక్ మాంస్ బ్యాగ్ అంటూ దాడి చేస్తారు నా బ్యాగ్ మీద ఆ బ్యాగ్ మీ సొంతమే అయినట్లు సొదా చేయడమే కాకుండా అవసరమైతే కింద మీద బొర్లించి కావలసింది కనబడితే తీసేసుకొని కనిపించకపోతే నన్ను బ్లేమ్ చేసి మీరందరూ వెళ్ళిపోతారు పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత అమ్మయ్యా అనుకుని నా హ్యాండ్ బ్యాగ్ నా సొంతం అవుతుందని భ్రమపడ్డాను కానీ మీరు నాకు ఇంకో చిన్నపిల్లాడే కూర్చున్నారు గడప దాటితే చాలు ఇదిగో అంటూ వాలెట్ కళ్ళజోడు పెన్ను ఆఫీస్ తాళాలు అంటూ చదివింపులు మొదలెట్టేవారు అసలు మీ వస్తువులు నేనెందుకు మెయ్యాలిటా నాకు తెలియగడుగుతాను ఏమన్నా అంటే పిల్లలకంటే ఎక్కువగా మీ పనులన్నీ సమర్థించుకుంటారు పర్సు బ్యాక్ పాకెట్లు పెట్టు కూర్చుంటే నడ్డి నొప్పి మీకు తాళాలు జేబులు వేసుకుంటే గుచ్చుకుంటాయి కళ్ళజూడు షర్ట్ జేబులో పెట్టుకుంటే వంగినప్పుడల్లా ఠప్పుమని కింద పడుతుంది అందుకని నా హ్యాండ్ బ్యాగ్లో పెడితే ఏ గొడవ ఉండదు మామూలే పోనీ అంతటితో ఆగారా అంటే లేదే లేటు వయసులో ఘాటు అని ఇంత వయసు మళ్లీ తల్లినైనట్టుగా ఉంది నా పరిస్థితి పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా నాకింత పనుండేది కాదేమో మరి ఇప్పుడు ఇల్లు కదలాలంటే ఎంతత తంగం ఎంతత తంగం తింటే ఆయాసం తినకపోతే నీరసం అని మీకు ఎప్పుడు ఆకలేస్తుందో ఎక్కడ నీరసం వచ్చి మీ షుగర్ లెవెల్స్ అన్ని పడిపోతాయో అంటూ భయం దీనికి తోడు సీజన్ మారితే చాలు నేనున్నాను అంటూ తయారయ్యే ఆస్త్మా ఒకటి కీళ్లబాధలు ఉండనే ఉన్నాయి ఇందుకోసం జ్యూస్ బాటిల్సు నీళ్ల సీసాలు ఎమర్జెన్సీ ఫుడ్ గ్లూకోజ్ మానిటరు ఇన్హేలరు కీళ్లనొప్పి క్రీములు మీ మూతి ముక్కు తుడుచుకోవడానికి టవలు టిష్యూలు మీ సెల్ఫోను నానెత్తి ఇలా ఎన్నో పెళ్ళి పిల్లలు సంసారం ఈ బాధ్యతలన్నీ పెరిగినట్లే నా హ్యాండ్ బ్యాగ్ బరువు కూడా పెరుగుతూ వచ్చింది కాలంతో పాటు మనము మారుతున్నట్టుగా నా హ్యాండ్ బ్యాగ్ కూడా అవసరానికి అనుగుణంగా సైజు క్వాలిటీ ఎఫిషియన్సీ మారుతూ ఉంటుంది ఏ వెకేషన్కి వెళ్ళినా మీరు కేర్ ఫ్రీగా తీగేస్తూ ఉంటారు నేను ఎక్కడ రిలాక్స్ అవుతానో అని నీ హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్త అంటూ రిమైండ్ చేస్తూ ఉంటారు ఇండియా వెళ్ళినప్పుడల్లా రైలు ప్రయాణాల్లో మీరు పిల్లలు శుభ్రంగా భోజనాలు కానిచ్చి భర్తలు పరుచుకొని గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటారు అప్పుడు నేను మాత్రం నా బ్యాగులో ఉన్న డబ్బు కట్టలు టిక్కెట్లు పాస్పోర్ట్లు ఎవ్వడూ ఎత్తుకుపోకుండా కాపలా కాస్తూ కూర్చుంటాను బాధ్యత అనే పదవి మగాళ్ల సొత్తే అయినా దాన్ని కాపలా కాసి కాపాడేది ఆడదే కదా మీ అవసరాలకు అంతరాయం కలగకుండా ఉండటానికే మీ మగవాళ్లు ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ని అనిపిస్తుంది నాకు అందుకే ఎన్నో అందాలను విరచమేటట్టుగా ఈ హ్యాండ్బ్యాగు తయారు చేశారు పైకి ఎంతో మెత్తగా సుకుమారంగా కనబడి ఈ హ్యాండ్బ్యాగులు లోపల ఎంతో బరువును మోస్తూ ఉంటాయి ఆడదానిలాగే